శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవ రచితమైన శ్రీ వేదాంత పంచదశి రెండవ ప్రకరణము పంచమహాభూత వివేక ప్రకరణం అందులో క్రమంగా యాభై తొమ్మిది శ్లోకాల వరకు వచ్చాము అయితే యాభై శ్లోకానికి సంబంధించిన ఒక టిప్పణం ఉంది చూడండి డెబ్బై టిప్పణం మాయా కల్పితం ఉన్నది ఆ కల్పిత మాయ ఎక్కడుంది అంటే బ్రహ్మ నందు ఉంది బ్రహ్మ నందు ఏకదం నందు ఉందా సర్వదేశం అని ఈ విధంగా వికల్పం చేసి సర్వదేశంలో ఉందంటే సర్వత్రా బ్రహ్మమును వ్యాపించి మాయ ఉన్నట్లయితే ముక్త పురుషులకు శుద్ధ బ్రహ్మం యొక్క అప్రాప్తి వారికి మోక్షము సిద్ధించకుండా పోతుంది అనిర్మోక్ష ప్రసంగం ఏర్పడుతుంది అందువల్ల సర్వదేశంలో మాయ ఉంటుంది అని స్వీకరించుట తగదు ఇక ఏకదేశ పక్షాన్ని స్వీకరించి దానికి సమాధానము చెప్పాడు వాస్తవంగా బ్రహ్మము నిరంశముంది అయినా కాని ఆరోపిత ఏక దేశమును ఆ బ్రహ్మమునందు ఏకదేశంలో ఈ మాయ ఉంది అని శ్రోతృపురుషుల యొక్క మిథ్యా అనుభవాన్ని అనువాదం చేస్తూ శృతి కూడా బ్రహ్మ నందు కల్పితమైనటువంటి దేశాన్ని స్వీకరించి ఆ కల్పిత దేశంలో కల్పితమాయ ఉంది అని చెప్పింది శృతి మాత పాశ్వాత నేత్రిపాదశామృతం దివి దశాంగుల మత్యతిష్ట మరి భగవద్గీతలో కూడా కృష్ణం ఏకాం శేనస్తితో జగత్ అని శృతులు స్మృతులు శ్రోత పురుషుల యొక్క మిథ్యా అనుభవాన్ని అనువాదం చేస్తూ చెప్పడం జరిగిందే కానీ వాస్తవం కాదు వాస్తవంగా బ్రహ్మం నిరంశం ఉన్నది అందులో అవయవ అవయవీ భావము గానీ అంశీ భావము స్వీకరించడము అనేది సంభవించదు అయితే శృతి మాయకు ఒక కల్పిత దేశాన్ని కల్పన చేసి కల్పిత మాయ ఉంది అని చెప్పింది ఉన్నది దాని మీద డెబ్బై ఐదో చూడండి మాయా ఉన్నది ఇసు బుద్ధి వాళ్ళ శ్రోత అధికారి సహస్రుల హిత వాక్త మూఢ బాలక కే ప్రతి ధాత్రీ కి కథాకి న్యాయ బ్రహ్మానంద ప్రకరణ కే ఆరోపు దేశరహిత బ్రహ్మ విషయ దేశకి కల్పన కరికే ఉత్తర దీత శృతి మాత నిరంశమైనటువంటి దేశ రహితమైనటువంటి బ్రహ్మ నందు దేశమును కల్పించి ఆ కల్పిత దేశంలో మాయ ఉంది అని శ్రోతా పురుషుని యొక్క అంటే అధికారి యొక్క సమాధానం కోసము శృతి చెప్పింది ఏ విధంగా చెప్పింది అంటే యోగ ఒక దాది కథ అని వస్తుంది దాది అంటే కొంతమంది ధనికులు దాదిని పెట్టుకుంటారు ఆ పిల్లలను సంభాలించడానికి వాళ్ళని చూసుకోవడానికి ఆ దాది పిల్లవాడి ఏడుస్తుంటే ఒక కథ చెప్పింది దానికి దాది కథ అంటారు ఆ కథ ఎలా ఉంటుంది మనం తర్వాత తెలుసుకుందాము ఇక్కడ శృతి మాత బ్రహ్మ నందు దేశ చేసి చెప్పింది అని విద్యారాణ్య గురుదేవులు చెప్తూ వస్తున్నారు దానికి శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు శృతి మాతకు ఒక విశేషమితి చెప్పాడు ఏమిటి అని అంటే సహస్ర మాతా తుల్ హితికి ఇచ్చిన హారీజు శృతి హే అన్నాడు ఇది చాలా విశేషమైనటువంటి వాక్యం శృతి సకల జీవుల యొక్క హితమును కోరి ప్రభుత్వమైనటువంటిది కాబట్టి వేయి తల్లుల కూడా అధికంగా మన యొక్క హితమును కోరేటువంటిది శృతి మాత అంటే తల్లి తల్లి ఎప్పుడు కూడా బిడ్డల యొక్క క్షేమంనే కోరుతుంది కదా బిడ్డల యొక్క హితంనే కోరుతుంది కదా ఏ కోశాన కూడా పిల్లలకు కీడు తలపెట్టదు తాను కీడును సహించైనా గానీ పిల్లలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తల్లి అదే తల్లి హృదయం తాను ఉపవాసం నుండి కూడా పిల్లలకు అన్నం పెడుతుంది తల్లి హృదయం అలా ఉంటుంది ఇట్లాంటి తల్లులు వేల మంది కంటే కూడా అధికమైనటువంటి ప్రేమతో జీవుల యొక్క హితమును కోరి ప్రవృత్తమైంది శ్రుతమాత అంటుంది ఈ విషయంలో శ్రీ జగద్గురు శంకరాచార్య వారు కూడా కఠోపనిషత్ భాషంలో రెండు డాష్ ఒకటి అక్కడ చెప్తాడు తస్మాత్ కు తార్కిక భేద దృష్టిం నాస్తిక కుదృష్టంచ ఉద్యత్వ మాతాపితృ సహస్రేభ్యూ హితైషిన వేదన ఉపదిష్టం ఆత్మైకత్వ దర్శనం శాంత దర్పై ఆదరణీయం ఇత్యథతార్కిక భేదృష్టి కుతార్కికుల యొక్క భేద దృష్టిని కుదృష్టిని విడిచిపెట్టి మాతాపితృ సహస్రేభ్యహాపి తల్లి తండ్రు ఈ ఇద్దరు కూడా వేల అధికమైనటువంటి హితమును కోరి ప్రవృత్తమైనటువంటి వేదమాత శృతి మాత హిత వేదేనా మాతాపితృ స సహస్రముల కంటే కూడా అధికమైనటువంటి హితమును కోరే వేదము చేత ఉపదిష్టమైనటువంటి ఆత్మైకత్వ దర్శనం జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని శాంత దర్పహి ఆదరణీయం శాంత దర్పహి అంటే దర్పము అంటే ఉద్దండు పన ఉద్దత వాళ్ళు అంటే సమ ధమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఇత్యాది దైవీ సంపత్తి కలిగినటువంటి అధికారి పురుషుల చేత ఆదరించదగినది అంటాడు మాతాపి సహస్రేభ్యూ హితైషణ ఉపదిష్టం ఆత్మైకత్వ దర్శనం శాంత దర్పై ఆదరణీయం అనేటువంటి ఆచారుల యొక్క వాక్యాన్ని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు జ్ఞాపనం చేస్తూ చెప్పినాడు ఇంకా అన్యత్ర కూడా ఆత్మవిద్యా విలాసము అనేటువంటి ఒక గ్రంథము శ్రీ సదాస్వ బ్రహ్మేంద్ర స్వామి వారు రాశారు వారు మూడో శ్లోకములు చెప్తాడు అక్కడ మాతేవ పుత్రమను బోధయతి శ్రుతిర్ సమస్తమీ యోజయు తస్మాత్ శ్రుతేరీన చిన్న సాధితున్నాయ పుత్రము మాత ఇవ బోధయతి శృతిహి అంటాడు శృతిమాత మన కన్న తల్లి ఏ విధంగా పుత్రుని యొక్క హితమును గురించి హితబోధ చేస్తుందో వని కళ్యాణను కోరి వాని సన్మార్గంలో ప్రవేశపెడుతుందో ఆ విధంగా శృతి కూడా సమస్త లోకమును కూడా సుఖ మార్గంలో యోజన చేసి సుఖ మార్గంలో ప్రవేశింపజేసి వారికి చక్కని ఆత్మైకత్వ బోధ చేస్తుంది తస్మాత్ అందుకని శృతే అభిహితార్థం శృతి ద్వారా చెప్పినటువంటి ఏదైతే విషయం ఉన్నదో అర్థం ఉన్నదో దాన్ని జనా అతంగ్రిన చిత్తేన సాధయితుం ఆలస్యం లేకుండా అంటే సోమర్తనం లేకుండా సకల జనులు కూడా తల్లితో సమానమైనటువంటి తల్లి కంటే అధికమైనటువంటి ప్రేమ కలిగిన వేదోపదిష్టమైనటువంటి మార్గమును తప్పకుండా ప్రయత్న అనుసరించదగినది అని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల కూడా చెప్పినారు అందువల్ల తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితం అని చెప్పిన ప్రకారంగా సకల జీవులకు వారి యొక్క కళ్యాణమును కోరి ప్రవృత్తమై వారిని సన్మార్లో ప్రవేశపెట్టి వారి హితమును కోరి భక్తి జ్ఞానము కర్మ వైరాగ్యము వీటన్నిటినీ బోధించి సకల జీవులను ఉద్ధరించుట సదా ప్రవృతమై ఉన్నటువంటి వేదమాత అందరికీ ఆదరణీయము పూజనీయము కాబట్టి ఆ శృతి చెప్పినటువంటి విషయాన్ని సకల ముముక్షులు కూడా ఆదరించదగినది అని ఆచార్యులు చెప్తున్నారు ఇటు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు అదే విషయాన్ని శ్రీ పండిత్ పీతాంబర్జీ కూడా ఎందుకంటే పండిత్ పీతాంబరజీ హృదయం కూడా తల్లి హృదయం ఆయన ఎంత చక్కగా బోధిస్తున్నాడో చూడండి ఒక్కొక్క శబ్దాన్ని విడదీసి విడదీసి ప్రతి కూడా టిఫన్ ఇచ్చుకుంటూ చక్కగా బోధిస్తూ పోతున్నాడు కాబట్టి తల్లి హృదయం తల్లికే తెలుస్తుంది ఆ శృతి యొక్క హృదయం పండిత్ పీతాంబర్జీ వారు గ్రహించి చక్కగా ఆ శబ్ద ప్రయోగం చేసి మనకు ఆ వేద మాతను ఆదరించదగింది అని అంటూ కరుణా హృదయంతో చెప్తూ ఉన్నాడు పండిత్ పీతాంబర్జీ వారు అయితే విషయంలోకి రండి శృతి మాత నిరుపాధికము నిరవయము నిరంశము అయినటువంటి పరబ్రహ్మ ఉన్నందు శుద్ధ బ్రహ్మ ఉన్నందు ఆరోపితమైనటువంటి దేశాన్ని కల్పన చేసి మాయకు ఒక స్థానమును ఇచ్చింది ఎందుకంటే మాయ ఉన్నది అని చెప్పాలంటే మాయకు ఒక స్థానం కావాలి కదా ఆ స్థానాన్ని కల్పన చేసి ఇచ్చింది శృతి అయితే ఈ కల్పన ఈ ఆరోపము ఎట్లా ఉన్నది అని అంటే దాది కథ ఉంది అని అన్నాడు ఇది యోగ ఉత్పత్తి ప్రకరణము నూరు మరియు నూట ఒకటి రెండు సర్గల్లో చెప్పబడింది కథ వందూరవ సర్గము ఏదైతే ఉందో దానిలో చివరిలో చెప్పినబడింది ఆదో మనస్త పశ్చాత్ ప్రపంచ రచనా భువనా భీనా ఇత్యాధికా స్థితి రియమ్ హి గత ప్రతిష్ట ఆఖ్యాయి కాల జనోదివ అనంటూ ఉత్పత్తి ప్రకరణము వంద అనే స్వర్గము నలభై మూడో శ్లోకం సృష్టి ఏదైతే ఉందో ఇదంతా కల్పితం గల సృష్టి చెప్పే తాత్పర్యం శృతికి లేదు వాను ప్రవిశత్ తదే క్షత బహుశాం ప్రజయ లేదా ఆకాశ సంభూత లేదా ఎతో అయమాని భూతాని జాయంతే అని సృష్టి వాక్యాలున్నాయో ఇక్కడ సృష్టి చెప్పే తాత్పర్యము శృతి లేదు అయినా గాని కల్పితమైనటువంటి సృష్టిని ఆరోపితమైనటువంటి సృష్టి అని చెప్పింది శృతి మాత ఏ విధంగా ఆది విషయ మన్ పురుణ భయ మొట్టమొదలు మనస్సు అనేది స్ఫురించింది తాకే పీచే బంధవర్ మోక్షకి దృష్టి ఫురి ఆ తర్వాత బంధ మోక్షం యొక్క దృష్టి స్ఫురించింది పీచే బంధ దృష్టికి అంతర్గత చతుర్దశ భువన్ ఇసు నామాలి ప్రపంచ రచన స్ఫూరి హై ఆ బంధ దృష్టి అంతర్గతంలో పద్నాలుగు భువనాలు అనేటువంటి ప్రపంచం యొక్క రచన స్ఫూరించింది ఇత్యాది సృష్టి యొక్క స్థితి ఏదైతే ఉందో శుభ బాల జనకే అర్థ ధాత్రినే కహిజో కథ ఆఖ్యాయికీ న్యాయి ప్రతిష్ఠ అంటే శ్రోతాకే చిత్తు విసి ఆ రూఢతకు ప్రాప్తి బయ జైసే కిసి దాతీనే రోతే బాలక్య ప్రతి వినోదార్థ కహకి ఇదంతా దాది కథ వలె ఉంది అంటాడు ఈ సృష్టి వాక్యాలన్ని కూడా కర్మ పర వాక్యాలు ఉండని ఉపాసన పర వాక్యాలుండని సృష్టి వాక్యాలుండని ఇవన్నీ కూడా ఆరోపితములు కల్పితములు ఏ విధంగా అంటే దాది కథ అంటాడు ఆ కథ ఈ విధంగా చెప్పబడింది క్వచిత్సాత్మానో రాజపుత్రాస్త్రుభాహ ధార్మిక శౌర్యముదిత అత్యంత సతిపత్ అనే ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు చాలా గొప్పవారు మహావీరులు ధార్మికులు శౌర్య వీర్య తేజవంతులు అనేటువంటి ముగ్గురు అన్నదమ్ములు రాజపుత్రుడు ఉండేవారు వాళ్ళు వారు అంటే శూన్య నగరంలో ఉండేవాళ్ళు అసతిపత్ ఉండేవారు విస్తీర్ణే శూన్య జల తారౌన జాత తో గర్భే సంస్థిత ఆ శూన్య నగరంలో ఆ శూన్యరం ఎట్లా ఉండదంటే జలతారకాహ జలబిందువులు అనేటువంటి నక్షత్రములతో కూడినటువంటి శూన్య నగరం అటువంటి నగరంలో ఈ ముగ్గురు రాజకుమారులు ఉండేవారు అందులో దౌన జాత ఇద్దరు పుట్టనే లేదు ఇక ఏకస్తు గర్భే ఏవన సంస్థిత ఒకటైతే గర్భంలోకే రాలేదు ఇట్లాంటి ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు అథాచ్యుత్తమలాభార్థం కదా సమవాయత శూన్యనగరాత్ నిర్గత వితనా ఇటువంటి ఈ ముగ్గురన్నదమ్ములు రాజపుత్రులు ఒకసారి మృగయ అంటే వేట కోసమని లేదా అట్లా స్వైరవిహారం చేయటం కోసం అని ఆ శూన్య నగరం నుంచి బయలుదేరినారు బయలుదేరి పోతూ ఉంటే మార్గే హని గత గ్రీష్మ తాపార్తాహ పల్లవాత మార్గశికత దగ్ధపాద సరోరు హాహ ఆ మార్గంలో పోతూ పోతూ ఉంటే అది గ్రీష్మ ఋతువు ఎండాకాలము పోతూ ఉన్నారు పోతూ ఉంటే వాళ్ళ కాళ్ళు కాలుతూ ఉన్నాయి ఇసుకలో వెళుతూ ఉన్నారు ఆ సున్న నగరం నుంచి బయలుదేరి ఆకాశ మార్గం గుండా వాళ్ళు పోతూ పోతూ ఉంటే ఇసుకలో నడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళు అనేటువంటి పాద కమలములు అవి చాలా మృదువైనవి కాబట్టి ఏ విధంగా కమల పుష్పము ఎండకు వాడిపోతుందో అట్లా వాళ్ళ కాళ్ళు సంతప్తమవుతున్నాయి అంటాడు ఉల్లంగ్యధూరమధ్వానం ధూళిధూసూర్తయ మృగపక్షి గణాధారం ఆ కాలుతున్నటువంటి ఇసుక నుండి నడుస్తూ నడుస్తూ నడుస్తూ కొంత దూరం అధ్వానం అంటే మార్గాన్ని వెళ్ళిపోయి ధూళి దూసర మూర్తయ అనేక ధూళితో దూసరంతో కూడుకున్నటువంటి ఆ ముగ్గురు మూర్తులు ఎందుకంటే పోతూ పోతూ ఉంటే గాలి ధుమారం ఎండ వాన అవన్నిటికీ వాళ్ళందరూ కూడా కింద కాళ్ళు గాలుతున్న మీద ఎండ ఎండగొడుతున్నది విపరీతమైనటువంటి ఆ వేసవి కాలంలో సుడిగుండాలాగాలి దుమారం వస్తూ ఉంటుంది కదా దాని చేత ధూళి దూసరం చేత వాళ్ళు కలుషితం అటువంటి వారు పోతూ పోతూ మృగ పక్షి ఘనాధారం మార్గే తరుస్త అనేక పక్షులకు నిలయమైనటువంటి మూడు వృక్షములను చూసినారు ఎస్మిన్ వృక్షాతో బీజమే వ్యతృతి ఆ మూడు వృక్షాలు ఎలాంటి అని అంటే రెండు వృక్షాలు అయితే పుట్టనే లేదు అవి ములకెత్తనే లేదు ఇక ఒక వృక్షమునకైతే బీజమే లేదు అటువంటి మూడు వృక్షాలలో ఆ మూడు వృక్షాలు వాళ్లకు కనిపించినవి తర్వాత వాళ్ళు ఆ ఎండకు తాళలేక ఆ వృక్షాల చెంతకు చేరినారు విశ్రాంతస్తే పరిశ్రాంత తరోరథ పారిజాతలే స్వర్గే శక్న నిలయమా ఇవ ఇక వాళ్ళు ఆ ఎండకు తాళలేక ఒక వృక్షం క్రిందికి చేరినారు ఆ వృక్షము ఎలా ఉంది అంటే పారిజాత వృక్షము కింద ఇంద్రుడు ఏ విధంగా విశ్రమిస్తాడో ఆ విధంగా వీళ్ళు ఆ వృక్షం కింద విశ్రమించినారు అని చెప్తున్నాడు ఫలాన్ని అమృత కలుపాన్ని భుక్త పీత్వా చునర్దూరతరం గత్వా మధ్యానే సముపస్థితే ఇక ఆ వృక్షం యొక్క రసవత్తరమైనటువంటి ఫలాలను అనుభవించినారు ఆ రసాన్ని తాగినారు చక్కగా తాగి అక్కడి నుంచి పునః దూరతరం గత్వా అక్కడ నుంచి ఆ చెట్టు కింద నుంచి బయలుదేరి మళ్ళీ ఇంకా దూరంగా వెళ్లిపోతూ ఉన్నారు మధ్యాహ్న సమయము అయింది సరి త్రితయ తరంగతరలా వరవం తత్రైకా పరిశుష్క మన ఈ విధంగా పోతూ పోతూ ఉండంగా వాళ్ళకు మూడు నదులు దాటవలసి వచ్చింది ఆ మూడు నదులు ఎలాంటి అంటే రెండు నదులు అవి ఎండిపోయినాయి ఒక దానిలోనైతే ఒక జలబిందు కూడా లేదంటాడు అట్లాంటి మూడు నదులను దాటి వెళుతూ ఉన్నారు అని ఈ విధంగా ఇంకా కొనసాగుతుంది ఈ కథ ఇదంతా యోగ ఉత్పత్తి ప్రకరణము నూట ఒక ఉంది ఆ సర్గ మొత్తం ఇదే కథ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఆ రాజకుమారులు ఆ శూన్య ఆకాశ మార్గంలో పొవట ఆకాశంలో ఇసుక ఆకాశంలో మూడు వృక్షాలు ఆ మూడు నదులు ఇవన్నీ ఆ దాది చెప్తూ ఉంటే ఆ ఏడుస్తున్నటువంటి పిల్లవాడు అలా ఆ విచిత్రమైనటువంటి ఆరోపితమైనటువంటి కథను వినుకుంటూ ఏడుపు మానేశాడు అయితే ఆ దాది కథ ఎందుకు చెప్పబడింది అంటే వాని ఏడుపు మానిపించడానికి అంతే దాని ప్రయోజనం ఏమిటి అంటే ఆ ఏడుస్తున్నటువంటి పిల్లవాని యొక్క ఏడుపును మానిపించి వారిని ఓదార్చడానికి ఆ కథ చెప్పబడింది అదే అదేవిధంగా ఈ జీవులు కూడా ఈ జన్మ రూప సంసారంలో కొట్టబడి జన్మిస్తు మరణిస్తూ అనేకమైనటువంటి దుఃఖాల చేత వాతబడి వీళ్ళు ఏడుస్తూ దారి తెలియక గత్యంతరం లేక విలపిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఏడుపును వీళ్ళ దుఃఖాన్ని దూరం చేయడానికి ఈ దుఃఖం నుండి వాళ్ళను బయటకు తీయడానికి శృతి మాత కూడా సృష్టి వాక్యాలు గాని ఈ మొదలైనటువంటి అన్ని కూడా ఆరోపించి చెప్పడం జరిగింది కాని వాస్తవం కాదు సత్యం కాదు సృష్టిని చెప్పే తాత్పర్యం లేదు అదే విధంగా ఇక్కడ మాయకు కూడా శుద్ధ బ్రహ్మందు ఒక దేశాన్ని కల్పన చేయడం జరిగింది శృతి అది కూడా సత్యం కాదు మాయా కల్పితమే ఆ మాయకు ఏదైతే స్థానాన్ని కల్పన చేయడం జరిగిందో ఆ దేశం కూడా కల్పితమే ఎందుకు చెప్పబడింది అనంటే శ్రోతా పురుషుని యొక్క ఏదైతే ఈ జన్మమరణి రూప సంసార దుఃఖం ఉన్నదో ఆ దుఃఖాన్ని దూరం చేసి వాన్ని ఆ దుఃఖం నుంచి తరింపజేయడానికి అధ్యారోప అపవాద న్యాయం చేత శృతి ఆరోపణ చేసింది ఆరోపణ చేసి చివరకు మళ్ళీ అపవాదం చేస్తుంది అపవాదం చేసి ఈ ఆరోపానికి అధిష్టానమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వం ఉన్నదో దాన్ని తెలియజేసి వాణ్ణి తరింపజేయడానికి దయదలిచి శృతి మాత ఈ ఆరోపణ చేసింది అని చెప్తూ ఉన్నాడు ఈ దాది కథ యొక్క ప్రసంగం మనకు ఇదే వేదాంత పంచదశలో బ్రహ్మానందే అద్వైతానంద అనేటువంటి ప్రకరణము ఒకటి వస్తుంది ఆనంద పంచకంలో అందులో ఇరవై ఒకటో శ్లోకం నుంచి ఇరవై ఏడో శ్లోక పర్యంతం ఈ ఆరోపం గురించి దాది కథ చెప్పినటువంటి కథను ఉదాహరిస్తూ అక్కడ చెప్పడం జరిగింది అదే విధంగా మాయాకి స్థితి అర్థ కల్పిత దేశికే అంగీకార విష మాయారూపు దేశి హి కయాచాయే చూడు మాయారూప కల్పితమైనటువంటి ఏ శక్తి ఏ అజ్ఞానము బ్రహ్మోనందు ఉంది అని మనము ఇంత గనక స్వీకరిస్తూ వచ్చాం మరి ఆ కల్పితమైనటువంటి మాయా స్థితి కోసము కల్పితమైనటువంటి దేశాన్ని కూడా అంగీకరించవలసి వచ్చింది ఆ కల్పిత దేశం కూడా మాయా రూపమే అది కూడా కల్పితమే కదా మాయా కల్పితమే మాయకు స్థితి కోసం కల్పించబడినటువంటి దేశము కూడా మాయా రూపమే అయితే ఇక్కడ మాయ మాయా దేశం కల్పించడం జరిగింది ఇప్పుడు ఎవరు కల్పించారయ్యా మాయనే తన స్థితి కోసము కల్పితమైనటువంటి దేశమును మాయనే కల్పించింది ఇక్కడ శృతి కల్పించింది కానీ శృతి అయినా ఎవరిని ఆధారంగా తీసుకొని కల్పకుండా ఎవరిలో చెప్తుంది అంటే మాయా కల్పితమనే చెప్తుంది మళ్ళీ అంతే కదా ఒకడొకడు అహం బ్రహ్మ నజానామి మా మహమ్ జానామే అంటున్నాడు అనుకోండి ఇప్పుడు అతనికి అడగాలే నేను అజ్ఞానిని అని అంటున్నావు కదా నాకు బ్రహ్మ తెలియదు అంటున్నావు కదా ఈ అజ్ఞానము నీకు ఎప్పటి నుంచి ఉన్నది అని అడిగామనుకోండి చెప్తున్నాడు నేను అజ్ఞానిని అని మరి ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉన్నది నాకు తెలియదు అంటాడు అంటే అజ్ఞాన స్థితి కోసం అజ్ఞానం యొక్క అపేక్షనే వచ్చింది అంటే తన స్థితి కోసం తన యొక్క అపేక్షనే వచ్చినట్లు అయితే ఇక్కడ కల్పితమైనటువంటి దేశము మాయా రూపమే ఉంది మాయా కూడా కల్పితమే ఉంది ఆ మాయా చేతనే మాయా దేశం కల్పించబడింది అంటే తన స్థితి కోసం తానే దేశాన్ని కల్పించుకున్నది అదే విధంగా నామ జగత్తు కారణం ఎవరు మరి ఈ జగత్తు ఏ విధంగా ఉన్నది ఇది కల్పితమే ఇది మిథ్యనే మరి మిథ్య జగత్తును కల్పన చేసినటువంటి మాయా అది సత్యమా అది కూడా మిథ్యనే మరి ఆ మిథ్య అయినటువంటి ఎవరి ద్వారా కల్పించబడింది దానికి కల్పకుడు ఎవరు అని అంటే తనకు తానే అని చెప్పవలసి వస్తుంది ఏ విధంగా అంటే సాంఖ్య ప్రాభాకరాది అభిమత ఆత్మ ఆపుకే ప్రకాశక ఆపుకి న్యాయ ఇక్కడ మాయను ఏమని చెప్పేది ఉన్నది గ్రంథకర్తకు పండిత్ పీతాంబర్జీకి తన స్థితి తానే కారణము మరియు ఈ కల్పితమైనటువంటి దేశము కాని లేదా నామరూప ప్రపంచము కాని దాని స్థితి కూడా మాయనే కారణం అంటే తన స్థితి తానే కారణము పరస్థితి అంటే జగత్ స్థితి తానే కారణము దీనికి ఏమంటారు అంటే పర నిర్వాహకము అంటారు స్వపర నిర్వాహకం అంటారు స్వ అంటే తన పర అంటే ఇతరము కూడా తానే నిర్వాహం చేస్తుంది తానే వ్యవస్థ చేస్తుంది అంత తన స్థితి కోసము తానే కారణము జగత్స్థితి కోసము తానే కారణము దీనికే స్వపర నిర్వాహకము అంటారు ఏ విధంగా అంటే రెండు దృష్టాంతాలు ఇచ్చి చెప్తూ ఉన్నాడు సాంఖ్య ప్రాభాకరాది అభిమత ఆత్మ సాంఖ్య మతంలో గాని ప్రాభాకర మతంలో గాని ఆత్మ స్వయం ప్రకాశము అని స్వీకరించబడింది వేదాంతులు కూడా స్వయం ప్రకాశం అని కానీ వేదాంత సమ్మత స్వయం ప్రకాశానికి సంఖ్య ప్రాభాకరాది అభిమత స్వయం ప్రకాశానికి తేడా ఉంది ఏమిటి అది చెప్తున్నాడు చూడండి సాంఖ్య ప్రాభాకరాది రాది అభిమత ఆత్మ ఆపుకే ప్రకాశక ఆపుకేనాయి తన ప్రకాశంకు తన యొక్క అపేక్ష ఉంది అని అంటారు సుపరినిర్వాహకం చెప్తారు ఆత్మను ఇతరమును ప్రకాశించడానికి ఆత్మ యొక్క అపేక్ష ఉంది తను తాను తెలుసుకోవడానికి తన స్థితి కోసము తన ప్రకాశం కూడా తన ప్రకాశం యొక్క ఉంది ఏ విధంగా అంటే దీపము వలె దీపము వెలుతురులో మనము ఇతర పదార్థాలను చూడగలుగుతున్నాము ఇతర వస్తువులను ప్రకాశించింది దీపము మరి దీపము కూడా మనకు తెలియబడుతుంది కదా దీపం వెలుగులో ఇతర పదార్థాలు ఏ విధంగా తెలియబడుతున్నావో అదే విధంగా దీపం కూడా మనకు తెలియబడుతుంది కదా మరి దీపం ఎవరి ప్రకాశంలో తెలియబడుతుంది మనకు అంటే దీప ప్రకాశంలోనే తెలియబడుతుంది అంటే ఇప్పుడు తన ప్రకాశమునకు తానే కారణమైంది ఇతరం యొక్క ప్రకాశమునకు తానే కారణమైంది ఎవరు దీపం అందుకని దీపం ఇప్పుడు ఏమని చెప్పాలి దీన్ని స్వపర నిర్వాహకం అని చెప్పాలి అదే విధంగా ఆత్మ ఘటపటాది దేహాదులను ఇవన్నిటిని ప్రకాశించడానికి ఆ ఆత్మనే హేతు కారణమైంది తన స్థితి అంటే ఆత్మ ఉన్నది నేను ఉన్నాను అని తెలుసుకున్న కూడా తన యొక్క ప్రకాశం అపేక్ష ఉంది అందుకని సాంఖ్య ప్రభాకర మతంలో ఆత్మ స్వయం ప్రకాశం ఏ విధంగా అంటే స్వపర రూపంలో అంటారు అదే విధంగా మరొక దృష్టాంతం ఇది జర క్లిష్టం ఉంటది జర ఏకాగ్రతను వినండి నైయాయిక అభిమత భేద అంటే అన్యోన్యభావ్కి న్యాయ అన్యోన్యభావానికి భేదం అంటాం ఆ భేదం కూడా స్వపరినిర్వాహకం ఉంది ఈ అభావం అనేది నై్యాయకులు పృథక్ పదార్థంగా స్వీకరించారు ద్రవ్య గుణ కర్మ సామాన్య సమవాయ అభావ ఇంకొకటి విశేషమని కూడా ఒప్పుకున్నారు అయితే ఈ అభావం అనేది కూడా సప్త పదార్థాల్లో ఒక పదార్థం పృథక్ పదార్థం ఇది ఆరు పదార్థాల ఇది వేరే స్వతంత్ర పదార్థం పృథక్ పదార్థం అభావం అనేది అయితే ఈ అభావాలు నాలుగు ప్రకారాలుగా ఉంటాయని చెప్పుకున్నాం మనం ఇదివరకే ప్రాగభావము ప్రధ్వంసభావము అత్యంత భావము అన్యోన్య అభావము ఈ అన్యోన్య అభావానికే భేదం అని కూడా అంటారు ఏ విధంగా ఘటము పటము రెండు అనుకోండి పటం వస్త్రం ఒక ఘటము ఒక వస్త్రం ఈ రెండిట్లో భేదం ఉందా లేదా రెండు ఒకటే కాదు కదా ఘటం పటము కాదు పటమంటే ఘటముగా అన్యము నందు అన్యం యొక్క అభావము అన్యోన్యభావము దీనికే భేదం అంటాం ఘట పటానికి భేదముంది అంటే అన్యోన్యభావం ఉంది ఈ భేదము ఏం చేసింది అని అంటే ఈ ఘటము నుండి పటమును పటము నుండి ఘటమును వేరు చేసి చూపెట్టింది భేదం భేదం అంటే అన్యోన్యభావం ఈ అభావం అనేది పృథక్ ఈ ఘటము పటము అనేది కూడా ద్రవ్య కోటిలో వస్తుంది ద్రవ్య గుణ కర్మ సామాన్య సమవాయ అభావ అనేటువంటి పదార్థాల్లో ద్రవ్యం అనేది ఒక పదార్థము అభావం అనేది ఒక పదార్థం అయితే ఇక్కడ ఘటం ఒక ద్రవ్యము పటం ఒక ద్రవ్యము ఈ రెండు ద్రవ్యాలను వేరు చేసి చూపెట్టింది అన్ని అభావం అనేది రూప పదార్థం కేవలం ద్రవ్యమే కాదు ద్రవ్యములో ఉన్నటువంటి వ్యాప్య భేదాలను కూడా చూపెడుతుంది మరి ద్రవ్యానికి గుణానికి భేదాన్ని చూపెడుతుంది ద్రవ్యానికి కర్మకు భేదం చూపెడుతుంది సామాన్యానికి సమవాయానికి సప్త పదార్థాల్లో పరస్పరం ఒకదానికి భేదం ఉంది అని ఈ భేదమే చూపెడుతుంది అన్యోన్యభావ రూప భేదమే ఇతరం నుండి ఇతరమును వేరు చేసి చూపెడుతుంది ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాలి జర సూక్ష్మ ఉంటది విషయం ఘటము నుండి పటమును పటము నుండి ఘటమును వేరు చేసి చూపెట్టింది ఎవరు భేదం ఘటం అనేది ఒక పదార్థము పటం అనేది ఒక పదార్థము ఈ రెండింటిని వేరు చేసినటువంటి భేదం అనేది ఒక పదార్థం అభావం ఒక పురుత పదార్థము అన్న కూడా ఒక పదార్థము ఈ ఘటము ఒక పదార్థము పటము ఒక పదార్థము ఈ రెండింటిని ఇదంటే ఇది కాదు ఇదంటే ఇది కాదు అని చూపెట్టినటువంటి భేదం కూడా ఒక పదార్థం అయితే ఇప్పుడు ఘటం ఒక ద్రవ్యము ఈ భేదం అనేది అన్యోన్య అభావము అభావం ఒక పదార్థము ఇప్పుడు ఈ భేదం అభావం ఒక పృథక్ పదార్థం కాబట్టి ఈ భేదం పదార్థానికి ఈ ఘటం అనేటువంటి ద్రవ్య రూప పదార్థానికి కూడా భేదం ఉందా లేదా ఇక్కడ కొద్దిగా నిలబడి విచారం చేయను ఘట పటములను భేదం చేసి చూపెట్టింది వేరు చేసి చూపెట్టేది భేదము ఆ రెండు పదార్థాలు ఇదంటే ఇది కాదు ఇదంటే ఇది కాదని చూపెట్టేది భేదము ఈ భేదం కూడా ఒక పదార్థమే కదా మరి ఆ భేదం అనే పదార్థానికి ఘటమనే పదార్థానికి కూడా భేదం ఉంటుందా లేదా తెలుస్తుందా అయ్యా మరి ఇప్పుడు దాని యొక్క భేదము అంటే భేదం యొక్క భేదం ఏదైతే ఉందో అది చూపెడతారు ఈ అన్యోన్యభావం అనేది ఒక పృథక్ పదార్థం ఉంది ఘటం ద్రవ్య పదార్థం ఒకటి ఉంది ఈ అన్యోన్యభావం వేరు ఈ ఘటం వేరు అనేటువంటి ఈ భేద రూప మరి ఘటం ద్రవ్య పదార్థాన్ని రెండింటిని వేరుగా చూపెట్టేది ఎవరు ఇది వేరే అది వేరే చూపెట్టేది ఎవరు అని ఆ భేదమే ఈ ఘట పటాలను చూపెట్టినటువంటి భేదమే తన యొక్క భేదాన్ని కూడా ఘటం నుండి పటం నుండి వేరు చేసి చూపెడుతుంది అదే భేదం అందుకని ఇది స్వపర నిర్వాహకం భేదం హా తెలిసేది ముష్కి రెండు పదార్థాలను వేరు చేసింది భేదం మరి ఆ భేదం కూడా ఒక పదార్థం కాబట్టి ఆ భేదానికి ఇతర పదార్థాలకు కూడా భేదం ఉంటది మరి ఆ భేదాన్ని ఎవరు చూపెట్టాలి అంటే ఆ మొదటి భేదమే తానే తానే ఇతరమును వేరు చేసి చూపెడుతుంది తన యొక్క భేదాన్ని కూడా చూపెడుతుంది స్వపర నిర్వాహకం అట్లా ఇదంతా ఎందుకు చెప్తున్నాడు మాయకు చెప్తున్నాడు మాయా తన స్థితికి తానే కారణము జగత్ స్థితికి తానే కారణము తాను ఉండడానికి తానే కారణము ఎందుకు ఆ మాయ కూడా కల్పితమే మరి మాయా కల్పన చేసింది ఎవరు జగత్తుని కల్పన చేసింది జగత్తును సృష్టించింది మాయా జగత్ స్థితికి హేతు ఉన్నది మాయా మరి తన స్థితికి హేతు ఎవరు తన కల్పనకు ఎవరు కల కల్పకులు ఎవరు హేతువు అంటే తానే తన స్థితికి తానే కారణమున్నది మరి జగత్స్థితికి కూడా తానే కారణం ఉన్నది కాబట్టి ఇది స్వపర నిర్వాహకము అయితే ఇక్కడ మళ్ళీ మీకు ఒక శంక కలుగుతుంది ఎవరంటే పూర్వం మనం ఒకటో ప్రకరణంలో యాభయో శ్లోకంలో ఆత్మాశ్రయ దోషము అన్యోన్యాశ్రయ దోషము చికరికా దోషము అనవస్థ దోషము ఇవన్నీ దోషాలు చెప్పుకున్నాం కదా తన స్థితికి తానే కారణం అంటే ఆత్మాశ్రయ దోషం వస్తుంది నా భుజాలం మీద నేను కూర్చొని వచ్చినా అని అంటే ఎట్లా రాగలుగుతాడు దోషము స్వస్కందరూఢ ఆత్మాశ్రయ తన స్థితికి తానే కారణం అంటే కూడా ఆత్మాశ్రయ దోషం వస్తుంది మరి తన స్థితికి ఆత్మాశ్రయ దోషం వస్తుందని ఇంకోదాని కల్పన చేస్తే అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది ఇంకోదాన్ని కల్పన చేస్తే చక్రికా దోషం వస్తుంది ఇంకోదాని కల్పన చేస్తే అనవస్థాయి దోషాలు మరి ఇక్కడ ఆ దోషాలు కదా స్వామీజీ అని ఒకవేళ మనము పండిత్ పీతాంబర్జీ వారికి అడిగినాం అనుకోండి అప్పుడు సమాధానం చెప్తున్నాడు అతీ పూర్వ తినుసౌ సతస ఆత్మాశ్రయ దూషణ రూపం నహి హై ఇప్పుడు ఇంతకు పూర్వము ఆత్మాశ్రయాదోషాలు ఏవైతే మనం చెప్పుకుంటూ వచ్చామో ఆ దోషాలు ఇక్కడ రావు అంటాడు ఎందుకు రావు తన స్థితికి తానే కారణం అన్నా ఆత్మశ్రయోషం ఎందుకు రాదు చెప్పండి అని అంటే కింద అధికారి కే బోధనమే ఉపయోగి జగత్కే అధారోపికి సిద్ధి అర్థం భూషణ రూపు హి హై మధ్యమందం అధికారులు ఉంటారు కదా ఈ అధికారులకు బోద చేయాలంటే శుద్ధ చైతన్యం నందు కల్పిత ప్రకృతి హై అని ఈ విధంగా ఆరోపణ చేయవలసి వచ్చింది ఈ అనాది కల్పిత ప్రకృతిని ప్రకృతిని ఆరోపణ చేసింది దేవులు ప్రకృతి మాయనే మాయనే కల్పన చేసుకున్నది మాయనే జగత్తుని కల్పన చేసింది అయితే ఇది మరి దోషం కదా అంటే దోషం కాదు ఎందుకు మద్యం అందమ బోధ చేయడానికి అధ్యారోప అపవాద న్యాయాన్ని అవలంబించి చెప్పవలసి ఉంటుంది మరి ఆరోపణ చేయకుండా వారికి అద్వైత బోధ కలగదు మరి అద్వైత బోధ కలగాలంటే లేని ప్రపంచాన్ని ఆరోపణ చేసి ఆ ఆరోపితమైనటువంటి ప్రపంచము ఇట్లా ఉంది అట్లా ఉంది అని ఏదేదో చెప్పి చివరికి ఇది వాస్తవం కాదు నాయన ఇది కల్పితం అని చెప్పి మళ్ళీ అపవాదం చేస్తే ఆ కల్పితమైన దానికి అధిష్టాన రూపంలో అవశిష్టమైనటువంటి ఏదైతే పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అదే ని అని చెప్పడానికి వస్తుంది అధ్యారోపవాద న్యాయం చేత అందుకని ముముక్షలకు ఉపయోగం మాయను శబర నిర్వాహకం అని స్వీకరించటంలో ముముక్షువులకు ఉపయోగం ఉంది కాబట్టి ఇది దూషణము కాదు మరేమనగా భూషణమే ఇది అలంకారమే ఉంది అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఇట్లా తిప్పణం అయిపోయింది ఇప్పుడు విషయంలోకి పోదాము అరవైవ శ్లోకానికి అవతారిక నలభై అంకం చూడండి తత్ర ప్రథమం కార్య విశేషం దర్శయతి అద్వితీయమైనటువంటి శుద్ధ చైతన్యంను ఆశ్రయించుకొనే ఈ శక్తి అనేది కల్పించబడింది ఆ సదురూప చైతన్యమును ఆశ్రయించుకొని ఈ శక్తి అనేక విధాలుగా విక్రియ అంటే జగత్ పరిణామాన్ని చెందుతుంది ఏ విధంగా అనంటే ఒక భిత్తి భాగమునందు ఒక గోడయందు రంగులు అనేక చిత్రాన్ని ఏ విధంగా కల్పించి మనకు చూపెడతాయో అదే విధంగా ఈ బ్రహ్మం నందు ఉన్నటువంటి ఈ మాయా అనేకమైనటువంటి చిత్రాలను చేసి చూపెడుతుంది అంటే ఘటయతి జగదీశ జీవ అని మాయా జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పిన ప్రకారంగా ఆ ఘటన ఘటన పటియసి అయినటువంటి ఘటింపక్యముగా దాన్ని కూడా ఘటింపజేసి చూపెట్టేటువంటి సామర్థ్యం గల ఈ మాయ జగద్గా ఈశ్వరుడని జీవుడని ఆ జీవుల్లో కూడా అనేకమైనటువంటి దేవ తిరి నర మొదలైనటువంటి పశు పక్షి అనేక విధాల కల్పన చేసి చూపెడుతుంది అని పూర్వం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు మరి ఆ జగత్ రచన చేయటంలో మొట్టమొదటి కార్యం ఏమిటి ఆ యొక్క కార్యం అని మనకు జిజ్ఞాస కలిగినప్పుడు అరవయో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు శ్రీ విద్యారణ్య గురుదేవులు తా ప్రథమం కార్య విశేషం దర్శయతి మా కార్యము మొట్టమొదటిది ఏది అని అంటే చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి ఆద్యో వికార ఆకాశ సో స్వరూపవాన్ ఆకాశోస్తి సత్వం ఆకాశే పనుగచ్చతి మా ఆద్యో వికార ఆకాశ మొట్టమొదటి వికారం అంటే కార్యం ఆకాశము అది మనం చెప్పుకుంటాం కదా తస్మాద్ది తస్మా ఆత్మనహా ఆకాశ సంబూత అని చెప్పిన ప్రకారంగా మొట్టమొదటి కార్యం ఏది అనంటే ఆకాశము అయితే స్వామీజీ అక్కడ తైతరీయోపనిషత్తులో ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పింది ఆత్మ నుండే ఆకాశం ఉత్పన్నమవుతుందని చెప్పింది మీరేమో మాయ నుండి ఆకాశం ఉత్పన్నమైందని చెప్తున్నారు అనంటే కేవల చైతన్యములో ఏ వ్యవహారం లేదు కదా నతస్య కార్యం కరణంచ విద్యతే అపూర్వమనపరం అనంటూ తై తరి ఉపనిషత్తు చెప్తుంది దాని అది దేనికి కారణము కాదు దేని కార్యము కూడా కాదు అనంటూ శృతులు చెప్తున్నందువల్ల మరి ఆత్మ నుంచి ఆకాశాది ప్రపంచం పుట్టిందనంటే ఆత్మ వికారి అనవలసి వస్తుంది అది అనిత్యం ఉంటుంది మరి ఆత్మను అనిత్యం స్వీకరించేటువంటి ఇష్టం ఉందా బాబా లేదు మరి శృతి అలా చెప్పింది కదా అలాంటే చెప్పినప్పటికీ కూడా కేవల శుద్ధ చైతన్యం నుండి ఆకాశాది ప్రపంచం ఉత్పన్నం కాలేదు మాయా విశిష్ట చైతన్యం నుండే ఉత్పన్నమైంది అని మనం మాయను అక్కడ మధ్యలో కల్పన చెయ్యాలి మాయ లేకుండా కేవల చైతన్యం నుండి ఏ కార్యం లేదు మాయను కల్పన చెయ్యాలి ఆ మాయ యొక్క కార్యం మొట్టమొదటి అంటే ఆకాశము ఆకాశం అంటే దేనికంటారు స్వామీజీ అనంటే అవకాశం దేనే వాళ్ళకు ఆకాశ కయ్యే హయే ఏది మనము ఉండుట కోసం గాని అక్కడిక్కడ సంచారం చేయుట కోసం ఏది అవకాశం ఇస్తుందో అది ఆకాశం ఇది ఒక లక్షణం మరియు తర్వాత అరవై శ్లోకంలో వేరే లక్షణం చేస్తున్నాడు శబ్ద గుణకం ఆకాశం ఇది ఒక లక్షణం శబ్ద గుణం గలది ఆకాశం లేదా అవకాశం ఇచ్చున్నది ఆకాశం అనబడుతుంది అని ఈ విధంగా రెండు లక్షణాలు చేయబడినాయి ఇక్కడ మొట్టమొదలు అవకాశం ఇచ్చున్నది ఆకాశము అని లక్షణానుసారంగా చెప్తున్నాడు మా యొక్క మొట్టమొదటి వికారము మొట్టమొదటి కార్యం అంటే ఆకాశము ఆకాశో అస్థితి సత్తత్వం ఆకాశే అప్పి అయితే కేవలం మాయ నుంచి ఉత్పన్నమైంది అని అంటే కేవలం మాయ జడం ఉన్నది ఆ జడమైన దాని నుంచి ఎట్లా ఉత్పత్తి అవుతుంది అట్లా కూడా ఒప్పుకోవడానికి ఇష్టం లేదు మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా మాయా విశిష్ట చేతనం నుండి ఉత్పన్నమైంది ఆకాశాది ప్రపంచం అని చెప్పుకున్నాం అంటే ఇక్కడ మాయా మరియు చేతనం రెండు కూడా జగత్తుకు కారణం ఉన్నాయి అయితే మాయా పరిణామి ఉపాధానం ఉన్నది చైతన్యము వివర్తోపాదన కారణమున్నది మాయా పరిణామాన్ని పొంది ఆకాశాది రూపంలో అయ్యింది చేతనము ఉన్నది ఉన్నట్టుగానే ఉండి అన్ని రూపంలో కనపడుతుంది చేతనం కూడా కారణమే ఉంది మాయ కూడా కారణమే ఉంది దేనికి ఆకాశాది ప్రపంచానికి మరి ఒక నియమం ఎట్లా ఉండదంటే కారణ గుణ కార్యాను నియమం ఉంది ఈ విధంగా నేతగాడు ఒక శాలియుడు వస్త్రమును నేసాడు ఆ వస్త్రములో అనేక రంగురంగులు వచ్చాయి ఈ వస్త్రములో వచ్చిన రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే కారణమైనటువంటి తంతువుల్లో ఉన్న రంగే కార్యమైనటువంటి వస్త్రములో వచ్చింది కారణ గుణ కార్యాను వర్తీ అన్నటువంటి వస్తాయి మరి ఇక్కడ బ్రహ్మము కారణమే ఉంది మాయ కూడా కారణమే ఉంది జన్మాద్యశ అనంటూ బ్రహ్మ సూత్రం చెప్తుంది అస అంటే దృశ్యమాన ప్రపంచస్య జగత జన్మాది అంటే జన్మ స్థితి భంగంను యత యవను నుండి అయితే అయితున్నాయో తద్ బ్రహ్మ అని బ్రహ్మం యొక్క లక్షణం చేస్తూ జగత్ కారణం బ్రహ్మ అని అంటే బ్రహ్మం కూడా జగత్ కారణం కేవల బ్రహ్మం కాదు కేవలం మాయ కాదు మరే విశిష్టం కేవల బల్బు వెలుగదు కేవల విద్యుత్తు వెలుగదు నా అందరికి కదా విద్యుత్తు ఆ తీగల్లో ఉంటుంది కానీ ఆ తీగనే వెలుగుతుంది ఏమి తీగల్లో విద్యుత్తుంది కదా మరి వెలుగదేమి వెలుగదు కేవలం విద్యుత్తు వెలుగదు మరి ఇక్కడ హోల్డర్ కు బల్బు కూడా ఉంది ఆ బల్బు వెలగాలి కదా అంటే బల్బు కూడా వెలుగదు మరి ఎప్పుడు వెలుగుతుంది రెండు కలిసినప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ బల్బుతో విద్యుత్తు సంబంధమైనప్పుడు ఆ ఎలిమెంట్ లో వెలుతురు వస్తుంది అంటే విశిష్టంలోనే కార్యమైతుంది కేవల జడమునందు కాదు కేవల చేతనం నందు కాదు ఏ విధంగా కేవలం విద్యుత్తు ప్రకాశకత్వం లేదు కేవల బల్బునందు కూడా ప్రకాశకత్వం లేదు ప్రకాశ స్వరూపం ఉంది విద్యుత్తు కానీ ప్రకాశించదు అందుకు దానికి ఉపాధి కావాలి కదా ఇక్కడ కేవల చేతనం నందు జగత్ సర్జనత్వం లేదు కేవలం మాయా కూడా జగత్ సర్జనత్వం లేదు మరి ఎక్కడ అంటే మాయా విశిష్ట చేతనం అన్నప్పుడు ఇప్పుడు చేతనం కూడా కారణమైంది జడమైన మాయ కూడా కారణమైంది మాయ యొక్క గుణాలు ఇటు చేతనం యొక్క గుణాలు కార్యంలో కనపడాలి కదా కారణ గుణ కార్యాను వర్తంత చేత మరి ఇప్పుడు ఈ ఆకాశం పుట్టింది ఈ ఆకాశం పుట్టింది కదా మరి దీనిలో కారణ గుణాలు ఏవి అంటే చెప్తున్నాడు ఆకాశో అస్తి ఇది సత్తత్వం ఆకాశే అనుగచ్చతి చేతనం కూడా కారణం ఉన్నది కాబట్టి చేతనాధిష్ఠితమైన మాయనే జగత్తును ఉత్పన్నం చేస్తుంది ఆకాశాది ప్రపంచాన్ని ఉత్పన్నం చేస్తుంది కాబట్టి ఇక్కడ చేతనం యొక్క అస్తిత్వము సత్ ఏదైతే ఉందో అది ఆకాశంలో వచ్చింది ఆకాశము ఉన్నది అంటా మనం ఉన్నది అస్తిత్వం సత్తను మనం చెప్తున్నాము ఈ సత్తా ఎక్కడిది అని అంటే సద్రూప చైతన్యముది మరి ఆకాశము అనేటువంటి నామము రూపము దానిలో అవకాశం ఇచ్చుట అనేటువంటి గుణము లేదా శబ్ద గుణము ఇది మాయా కార్యం ఈ విధంగా మాయా యొక్క మొట్టమొదటి కార్యము ఆకాశము అని చెప్పబడింది నలభై రెండవ అంకము ఆద్య వికార ఆకాశ తత్స్వరూప సహ అవకాశ స్వరూపవాన్ ఆకాశం యొక్క స్వరూపం ఏమిటి అవకాశాన్ని చుట్టయ్యే దాని యొక్క స్వరూపము అవకాశ స్వరూపము ఆకాశస్య బ్రహ్మ కార్యత్వే హేతుమాహా బ్రహ్మం కూడా హేతు ఉన్నాయి కదా ఆకాశం ఉత్పన్నం కావడానికి విశిష్టం నుండి ఉత్పన్నమైంది కదా మరి ఈ ఆకాశం బ్రహ్మ అని చెప్పడానికి ఆకాశ అస్థి ఇది సత్తత్వం ఆకాశ వ్యాపి ఆకాశము ఉన్నది అనేటువంటి ఉనికి ఏదైతే అస్తిత్వము సత్త మనకు ఆకాశంతో పాటు ఆకాశంతో కలిసి ప్రతీతి అవుతుందో ఆకాశో అస్థి అని ఈ అస్తిత్వం ఏదైతే మనకు తెలియబడుతుందో ఈ అస్తిత్వం ఈ సత్తా ఇది బ్రహ్మం యొక్క సత్తా ఇక ఆకాశంలో రెండున్నాయి ఏవేవి అని అంటే తర్వాత శ్లోకంలో చెప్తాడు అది క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం ధర్వ తత్స సహనా సహనౌ భునక్తు సహవీర్యం కర్వావహే తేజస్వినధీతమస్ మా విద్విషావహే ఓ శాంతిశాశా